ను విడిచిపెట్టు స్వీకరించదగ్గది స్వీకరించు నెంబర్ వన్ ఆ స్వీకరించేప్పుడు కూడా రాగద్వేషాలు లేకుండా స్వీకరించు ఇంత మటుకు చేస్తే ఏమవుతుంది ఆత్మవశ్యై ఆత్మనోవశ్యా వశీభూతాన్ని తైరాత్మవశ్యై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 టెక్నికల్ లూప్స్ లో మనం పడిపోకూడదు యూ స్టాప్ ఇట్ యు స్టాప్ నావ్ రాగద్వేషాలు కనపడ్డాయనుకోండి యు అవాయిడ్ దప్పుడు ఇంద్రియము వశం అవుతుంది ఇంద్రియం వశం అయింది కాబట్టి రాగద్వేషాలను మీరు నెక్స్ట్ టైము మరింత తేలికగా అవాయిడ్ చేయగలుగుతారు కాబట్టి టేక్ థింగ్స్ ఇన్ యువర్ హ్యాండ్ విచ్ ఈజ్ ఫస్ట్ అండ్ విచ్ ఈస్ సెకండ్ దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ టేక్ థింగ్స్ ఇన్ యువర్ హ్యాండ్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 ki yakadak asmo se ki asmo freedom var bandiye unnadu var own kamana lati aa aa tendencies untaye vatiki bandiye unnadu vanase unnadu adi freedom kaadu freedom ela ante eppudu padte appudu ekadiki padte ekadiki lage aitvanti indriyamulanu manassunu thana vasham cheskune shabda ane manassuki japaga lagale shabda ane jappa ki japaga lagale jite rasejatam sarvam షటర్పన జకి చెప్పగలగాలి షటర్పన మనస్సుని చెప్పగలగాలి అలా వీరు చెప్పగలిగితే అది ఫ్రీడమ్ దట్ ఈస్ ది ఫ్రీడమ్ ఆ ఫ్రీడముని వీడు సంపాదించాలి అదే ఆత్మవశ్యై అంటే అదే అర్థం ఆత్మన వశీభూత అని కాబట్టి నాకు ఫ్రీడమ్ ఉంది అని వీడు వీడు ఆ ఫ్రీడమ్ను వీడు డిస్కవర్ చేసుకోగలగాలి అటువంటి ఆత్మవశ్యములైన ఇంద్రియములతో మనము భోగములను అనుభవించ వర్జనీయములు అయిన వాటిని పక్కన పెట్టేసి మిగిలిన వాటిని అవర్జనీయములు ఏవైతే ఉంటాయో అవర్జనీయములు అంటే అర్థం స్వీకరించదగ్గవి అవి ఉంటాయో వాటిని స్వీకరించి ఆ మోతాబులో మనం వాటిని అనుభవించవచ్చు తప్పేం కదా అంతేగా నోరు కుట్టేసు కూర్చోమని కాదు మాట్లాడవచ్చు ఖిక్ష ఏదైనా ఆహారాధికం స్వీకరించవచ్చు కానీ మాట్లాడేమో అంటే అది మంచి మంచి వెయిటీగా ఉండాలి అది ఊరికే వడవడవాగడం కాదు ఆహారం తీసుకున్నాము అంటే మంచి విజ్ఞానం మనకి తెలివితేటలుగా తీసుకోవాలి ఆహారం సాత్విక ఆహారం ఉండాలి సైంటిఫిక్ గా కూడా కొంత అవగాహన అవసరమే న్యూట్రిషస్ గా ఉండాలి సైంటిఫిక్ గా ఉండాలి అంతేగాని ఏదో అడ్డగోలుగాను ఏదో మా తాతగారు అలా తిండాలి ఇప్పుడు వెళ్ళేది అలాగే కాదు పద్ధతి తిన పద్ధతిగానే ఉండాలి సో మా తాతగారు నల్ల మందు వేసుకునేవారు కదా మనం నలబుంది వేసుకుంటాం అది పద్ధతి అది ఇది నాట్ కరెక్ట్ ఆయన నలబె ఎత్తుకు వేసుకున్నారంటే ఆయన జ్ఞానం అజ్ఞానం చేప వేసుకున్నారని చెప్పి నెల ముందు వెళ్తే నలబందు పూర్వం అది అది తెలుగుదాట్లు అవుతుందా అంటే ఇట్ ఈజ్ ఏ అడిక్షన్ అది తెలుగుదేటలో ఎందుకు అవుతుంది అలాగనమాట చెప్పాడు ఈ మాట మన దాకా ఎందుకు కాళిదాసేమన్నా అంటే పురాణమిచ్చేవ న సాధు సర్వం చాలా గొప్ప వాక్యం మాళవకాజ్ఞమిత్రం అనే నాటకంలో పురాణమిత్యేవ న సాధు సర్వం పురాణం ప్రాచీన కాలం నుంచి వస్తోంది కదా అని అన్నీ మంచిదని అనుకోద్దు పురాణమిచ్చేవ న సాధు సర్వం అలాగే నవమిత్యవద్యం ఇది కొత్తది కాబట్టి ఇది మంచిది కాదు అని అనుకోదు అలా జడ్జి చేయొద్దు నచాపి కావ్యం నవమిత్యవద్యం అది ఇది కొత్తగా వచ్చింది ఈ మధ్యనే మార్కెట్లోకి వచ్చిందండి ఇది కాబట్టి ఇది మంచిదయ్యి ఉండదు ఇది చాలా పాతదండి పాత పాత చాలా పాతది చాలా గొప్పది అలా అనుకోదంటున్నాడు పురాణమిత్యేవ న కాధు సర్వం నచాపి కావ్యం నవమిత్యవద్యం సంతఃపరీక్ష్య ఏకతరం భజంతే సంతఃపరీక్షతరం భజంతే ఏదో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 పరప్రత్యనే వీడు వీడు బుద్ధి ఆలోచించడు ఇతరుల బుద్ధి ఇతరులుగా అప్పచెప్పేస్తాడు ఇతరులకు అడ్డుకిచ్చేస్తాడు బుద్ధిని వీడు వాడడం వాళ్ళెవరో ఆలోచన చేసి ఇది మంచిదని చెప్పారు కాబట్టి ఇది మంచిది అంటాడు వీడు మా ముత్తాత గారు మీసాలకి సంప్రనం కాబట్టి మీసాలకి సంప్రనం రాసుకుంటే ఆరోగ్యంగా ఉంటాడు అదే ఏదో అలాగే పద్ధతి కాదు కాబట్టి మనం చక్కగా పరిశీలించి చేయాల్సి ఉంటుంది సో జిఫ్వా విషయంలోనూ మనస్సు విషయంలోనూ ఇతర ఇంద్రియాల విషయంలోనూ అటువంటి విషములో ఉంచుకునవలను తర్వాత విధేయాత్మా ఇచ్చాతో విధేయ ఆత్మా అంతఃకరణం ఎేయాత్మ అంటే చెప్తున్నారు విధేయ అంటే పని చెప్పదగ్గది విధింటే పని చెప్పడం విధేయ అంటే పని చెప్పదగ్గది పని చెప్పే దేనికి చెప్తారు పని ముట్టు పని చేసి వారికి పని చెప్తారు ఇంద్రియం విషయంలో పని చేసే ఇంద్రియానికి పని చెప్తారు మనస్సు ఒక పని పరికరం అదొక పనిముట్టు కాబట్టి ఆలోచన అనే పని చేస్తుంది థింకింగ్ అనే పని చేసేటువంటి ఇన్స్ట్రుమెంట్ అది ద ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ థింకింగ్ దానికి మీరు పని చెప్తారు మీరు పని చెప్పినప్పుడు అది చేయనని మొరాయించిందనుకోండి అలా ఉండకూడదు ఇఖ్యాత విధేయ ఇఖ్యాత మీ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 ఇప్పుడు సరే పోనీలో నువ్వు చెప్పినట్టే నేను వింటానని మీరు మనస్సు చెప్పినట్టే విన్నారనుకోండి మీరు విధేయాత్మ అవరు ఆపోజిట్ అంటారనమాట విధేయాత్మ అంటే జపం చేయాలని కూర్చుంటారు మనస్సు ఉంటుంది కొంచెం కల్లోలంగా ఉంది కల్లోలం లేదేం లేదు టైం అయినప్పుడు నిత్యకర్మ కల్లోలంగా ఉందని మనస్సు అష్టట అని జపం చేయాలి అంటే ఓకే ఇట్ ఫాలోస్ట్ ఇట్స్ ఫాల్స్ ఇన్ లైన్ విధేయాత్మ క్లాస్ ఉంటుంది క్లాస్ ఆరు గంటలకి క్లాసు ఇంటి దగ్గర ఐదు పావుకో ఐదున్నరకో బయలు ఐదు పావుకు బయలుదేరాలి వర్షం వస్తుంది కానీ వర్షం వస్తే క్లాసు మానేస్తారా ఎండకొస్తే క్లాస్ మారుస్తారా వర్షం వస్తే క్లాస్ మానేస్తారా ఇప్పుడు సినిమా టికెట్ కొన్నారనుకోండి రిజర్వేషన్ హండ్రెడ్ రూపీస్ సినిమా రిజర్వేషన్ కొన్నారనుకోండి వర్షం వస్తే మానేస్తారా మరీ గట్టి వర్షం వచ్చిందంటే ఫోన్ చేసి సినిమా థియేటర్కి ఏమండే షో ఉందా లేదా అని అడుగుతారు కానీ మానేస్తారా రాని కాబట్టి మనస్సే ఉంటుంది భగవద్గీత క్లాస్ అలా నడుస్తూ ఉంటున్నది రేపు తెలుగు గారు అదే చెల్తా చెల్తా సో కాబట్టి ఈ తర్వాత ఇప్పుడు రాముడు రామాయణం ప్రవచని చెప్తున్నారు ఒక ఆయన ఒక ఆయన ఏం చేశాడంటే ఊరు వెళ్ళి నెల రోజుల తర్వాత వెళ్ళొచ్చాడు ఏమంటే రామాయణం దాకా వచ్చింది కథ ఎక్కడికి వెళ్ళలేదు రాముడు ఇంకా అడవిలోనే ఉన్నాడు ఇంకా అడవిలోనే ఉన్నాడు అయితే పర్వాలేదు ఒకడు ఫుట్బాల్ మ్యాచ్ కి వెళ్లాడు ఎంతసేపటి నుంచి అవుతుందని ఇంటర్వెల్ అయిపోయిందంటే ఇంకా లాస్ట్ టెన్ మినిట్స్ లోకి వచ్చేసా అయితే ఎన్ని గోల్స్ ఇంత దాకా ఎవరూ గోల్ వేయలేదు అబ్బో అయితే పర్వాలేదు ఇంకేం ఇబ్బంది ఏమైతే సో ఆరోగ్యంగా కాబట్టి సో ది పాయింట్ ఈజ్ సో ఇచ్చాత విభేద ఆత్మ అంతఃకరణం ఎక్సేస్త మన ఇచ్చని బట్టి మన అంతఃకరణము క్లాస్కి వెళ్లాలని మీరు అన్నప్పుడు మనస్సు ఏమంటుంది గాలవుతుంది అంటే ఎప్పుడు నడిచే క్లాసు అప్పుడు మీరేమంటారు యూ డిసైడ్ ఓకే ఇవాళ క్లాస్ లో కొత్త ఏమీ లేదు ఆయన కవర్ చేసిన గ్రౌండ్ కవర్ చేస్తున్నారు సో లెట్ మీ టేక్ రెస్ట్ యూ డిసైడ్ యూ టేక్ రెస్ట్ నథింగ్ రాంగ్ అంటూ తప్పకుండా అలా కాకుండా ఈ క్లాస్ ఇంపార్టెంట్ వీ షుడ్ నాట్ మిస్ దిస్ క్లాస్ అది ఒక హ్యాబిట్ కి కూడా భంగం అవుతుంది చూడండి ఒకటి ఒక సంస్కారాన్ని దెబ్బతీసినట్టు చూడండి కాబట్టి వీ షుడ్ నాట్ మిస్ దిస్ క్లాస్ అని మీరు చెప్పినప్పుడు మనస్సు మొరాయించింది అనుకోండి మరి అది వెళ్ళగా మనస్సు వెంటనే ఇట్స్ స్టాప్స్ ప్రొటెస్టింగ్ అండ్ ఇట్ ఫాల్స్ ఇన్ లైన్ ఫాలోసూ అంటే చక్కగా మేము మీరు చెప్పినట్టుగా చేసేస్తుంది అది అడ్డు రాదు అనుకూలంగా ప్రవర్తిస్తుంది అటువంటి మనస్సు కలిగి ఉండవదనం అది ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ విధేయాత్మ మన జీవితంలో మనస్సు చెప్పిన మాట ఎప్పుడు విందది మనం ఆ రకమైన డిసిప్లిన్ తీసుకురాకపోతే ఎప్పుడూ చెప్పిన మాట వింది ఎప్పుడు మనస్సు చేతనే మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో మనస్సు చేతనే మనం బంధాన్ని మోక్షాన్ని కూడా పొందుతాం సో బంధాయ విషయాసంగి ముఖ్యై నిర్విషయం మన అది శ్లోకం కొత్త శ్లోకం సో విషయభోగముల ఎందు ఆసక్తమైన మనస్సే బంధానికి హేతుమవుతుంది నిర్విషయం మనహ విషయభోగములు మీరు మనస్సు నుంచి తుడిచిపెట్టేశారనుకోండి అప్పుడు అది నిర్విషయం మనహ అది ఎలా ఉంటుందంటే ముఖ్య మోక్ష మార్గానికి తీసుకెళ్తుంది నేను కోటేశ్వరుడు ఎరుగుతున్నాను కోటీశ్వరుడు అంటే కోటీశ్వరుడే ఆయన మల్లుగుడ్డ కొనుక్కుని పది గిజాలు మల్లుగుడ్డ కొనుక్కుని నాలుగు సొక్కాలు కుట్టించుకుని అవి వేసుకునేవారు ఆహారము పొద్దున్న అదేమిటి నానబెట్టిన అంకురించినటువంటి పెసలు అవి ఏవో తినేవారు ఒక కప్పు ఛాయ్ కాగేవారు ఓ బిస్కెట్ తోటి అయితే ఓ బ్రెడ్ ముక్కతో మధ్యాహ్నం ఒక కూర అలాగేదో సింపుల్గా ముంచేసేవారు రాత్రి రెండు పులకాలు తినేవారు తర్వాత ఎక్కడికైనా వెళ్లాలంటే రిక్షా ఎక్కి వెళ్ళేవారు ఉంటాయి మాకు ఉన్న రిక్షా వరకు రూపాయలు ఇద్దామన్నట్టుగా వెళ్లేవారు అలా ఆయన ఆయన కోటీశ్వరుడు ఆయన తన స్వంత జీవితానికి పెట్టిన ఖర్చు నెలకి వంద రూపాయలు కూడా ఉండి ఉంటారు దానం చేయడం దగ్గరికి వచ్చేప్పటికీ కోట్లు దానం చేసి జీడి బిర్లా అని ఘనశ్యామ్ తన సొంతానికి పెట్టుకున్న ఖర్చు ఇంతే ఆయన అలాంటి వాళ్ళు ధనవంతుడని కాదు పాయింట్ అక్కడ అంత సింపుల్ జీవితాన్ని జీవించి వాళ్ళు వాళ్ళు మోక్ష మార్గంలో పయనిస్తారు ఈ మాటనే ఈ జీవిర్లా ఇలా ఉంటారనే నాకు నేను అఖండానందజీ చెప్తుంటే విన్నాను అఖండానందజీ మహారాజ్ చెప్పారు మాట ఆయనకి ఆయన ఇంప్రెస్ చేసేదంటే మరి ఆయన వైరాగ్య పూర్ణమైన వైరాగ్యం గల ఆయన ఇంప్రెస్ అయ్యారంటే హనుమాన్ ప్రసాద్ పొద్దున్న ఒక మహాత్ముడు ఆయన గృహస్థం వ్యాపారు గృహస్థం కానీ సాధు సంతులు అందరూ కూడా మహాత్ములు అఖండానంది రామసింహదాస్ ఇటువంటి తరి పెద్ద మహాత్ములు అందరూ వెళ్లి ఆయన దర్శనం చేసొచ్చేవారు ఆయన ఇంటికి వెళ్లి గృహస్థం వ్యాపారి మార్వాడి ఇప్పటికి కూడా మీరు స్వర్గాశ్రమం వెళ్తే హనుమాన్ ప్రసాద్ పద్దార్జీ బాయీజీ అంటారు ఆయన ఉండే రూముకి భాయీజీకా మకాన్ హాయ్ అని అలాగే కమరా హాయ్ అంటే ఓ బోర్డు హడుకుంటారు ఒక స్మృతి చిహ్నంగా తన స్వంతానికి రూపాయి ఖర్చు పెట్టాడు దానం చేయాల్సి వస్తే పది లక్షల వల్ల అవోకగా దానం చేస్తాడు కాబట్టి మనం అలా ఉంటాం స్వంతానికి ఎంత ఖర్చైనా పెట్టుకుంటాం ఇద్దరు వాళ్ళకి ఇవ్వడం వచ్చేవాడికి పావలాల్లోనో అర్థ రూపాయలు కోక్కు కొట్టాలనుకోండి ఎంత ఇస్తారా నాణాలు తీస్తారా కాగితాలు మీరు నాణ్యాలు తీస్తే వాడు మిమ్మల్ని చిన్న చూపు చూస్తాడు ఆ కోక్కు అమ్మిన కుర్రాంటాడు చూసారా మీరు కనుక కాయిన్స్ తీస్తే అదే ఈ పొద్దున్నే ఇలాంటి బేరం ఎక్కడ దొరికిందిరా అని వాడు పైగా అన్నా కూడా అంటే యు ఆర్ నాట్ సపోజ్ టు టేక్ అవుట్ కాయిన్స్ యు ఆర్ సపోజ్ టు టేక్ అవుట్ నోట్స్ పది కాగితం సరిపడతావు యాభై కాగితం తీసి వాడు మొహమ్మే పారిస్తే వాడు చివరి ఇస్తారు అలా ఉండదు కోక్కి అదే బిత్తగాడు వచ్చాడనుకోండి ఏం చేస్తారు కాయిన్స్ తీసి వాటిల్లో లోవెస్ట్ డినామినేటర్ పైకి తీసి మిగతా మళ్ళీ సంచిల భారో మనిషి యొక్క లక్షల అలా ఉంటుంది కనుక విధేయాత్మ అంతకరణం ఎస్ సహ అయం ప్రసాదమధిగచ్చ ఇటువంటి వాడు ప్రసాదాన్ని పొందుతాడు వండర్ఫుల్ ఇంకే శంకర భాష్యంలో ప్రసాదం అంటే ఏదో చెప్పడం మిగిలింది మిగతా చెప్పడం ప్రసాదం అంటే ఏమిటో చెప్పాలి ఆయన ఒక్క మాటలో చెప్తున్నారు ప్రసాద ప్రసన్నత స్వాస్థ్యం దట్ ఎక్స్ప్లెయిన్స్ ఎవరిథింగ్ సో ప్రసన్నముగా నుండుట ప్రసన్నత అంటే ఇట్స్ టూ ఫోర్డ్ థింగ్ నేను ముందే మీకు మనం చేశాను నిర్మలము నిశ్చలము బస్ ఇట్నా హీహ్ నిర్మలము మరియు నిశ్చలము అది ప్రసాదం అంటే దానికే ఇంకొక దాన్నే ప్రసన్న ప్రసాదన్న ప్రసన్నత పదం అనేది దానికి అర్థం ఏమిటంటే స్వాస్థ్యం స్వాస్థ్యం అంటే స్వస్థస్య భావ సంస్కృతంలో స్వస్థ అనే పేరున్నది స్వస్థుడు అని మీరు వినుంటారు స్వస్థ స్వస్థత చిక్కిందండి అంటారు ఇప్పుడు శరీరానికి రౌణ జ్వరం వచ్చిందనుకోండి అస్వస్థుడయ్యారంట పూర్వం వాళ్ళు వాడివారు ఇప్పుడు వాళ్ళు వాడటం లేదు తెలుగులో తెలుగు మాట్లాడటమే తగ్గిపోయింది కదా తెలుగు భాష చాలా అందమైన భాష సంస్కృతం నుంచి చాలా నేర్చుకునేటువంటి విషయం ఎనీవే అస్వస్థుడయ్యారు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 అభ్రాంతి ఉన్నంత కాలం కాదు అంటే స్వస్థుడవై ఉంటే వస్తుందండి స్వస్మిన్స్థది తన తాను తనను తనచే తన కొరకు తన యొక్క తన ఎందు నిలిచి ఉన్నప్పుడు వస్తుంది అన్ని విభక్తులు కవర్ చేసేసాను నేను ఎందుకంటే వీళ్ళేం చేస్తాడంటే స్వర్గమును కోరి యజ్ఞము దేవత కొరకు సృక్కు నుండి అగ్నిహోత్రమునందు హవిష్ను హోమము చేసినాడు మొత్తం విభక్తులన్నీ వచ్చే కారకములు అంటారండి మీరు భాష్యాల్లో చూడరా ఇవన్నీ కారకములు ఇది అంటే ఇక్కడ ఈ కారకాల్లో ప్రతీది అనాత్మే దాంట్లో వీడు పొందాల్సిన స్వర్గం అనాత్మే దానికి ఉపయోగించే సాధన అనాత్మే అపాదానము అనాత్మే అపాదానం అంటే సృక్కు होम होमे स्पून अग्निहोत्र अनात्म आधार अने अनात्म अनात्में पटक सी आत्म इन दी इंका स्वस्थता स्वर्गम नैने ब्रह्मारपण असुक् हवि ने ब्रह्म अंटे आत्मनर्थम हो आत्म कंटे भिन्नमें ब्रह्म इंकेम असल काबी अवी नैने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 He finds total harmony antha harmony హీ ఫైండ్స్ టోటల్ హార్మోని అంత హార్మోనీ తప్ప ఇంకేమీ ఉండదు అది ఎంత స్పాంటేనియస్గా ఉంటుందంటే మీరు హిమాలయాల్లో పారేస్తే హార్మోనియస్గా ఉంటుంది అలాస్కాలో పారేస్తే హార్మోనియస్గా ఉంటుంది ఎక్కడున్నా హార్మోనియస్ ఈజ్ harmony హార్మోని అది స్వస్థ ఇది ప్రసాదం ఆ హార్మోనీ కనుక మీరు సంపాదించినట్లయితే మీ ఆ మోక్షము మీ స్వరూపమేమున్నది ఆత్మాతత్వము అదేం బయట ఉన్నదేం కాదు దానికోసం ఎక్కడికి ఇట్ ఈస్ టు యూ ఉపా అది ఉపనిషత్ ఉపా అది ఎంత అంతకంటే దగ్గరగా మరొకటి లేనే మీ దేహం కూడా మీకు దగ్గరగా ఉన్నది అది కూడా దగ్గరగా ఉన్నది ఇప్పుడు స్వస్థత లేని స్థితి చెప్తా చూడండి ఇం మీకు మనస్సులో కోరిక పుట్టిందనుకోండి ఇంకా మీరు స్వస్థంగా ఉండగలుగుతారా పోయిందా జ్వరం వచ్చిన వాటితో సమానం కోరిక పుట్టిందంటే జ్వరం వచ్చిన వాటితో సమానం ఇప్పుడు మీరు రోడ్డు మీద ఎవరి కోసమో వెయిట్ చేస్తున్నారు జస్ట్ యారు వెయిటింగ్ వెయిటింగ్ అంటే మీరు ఏం చేయాలి ఏం జరగలేదు అక్కడ నిలబడ స్వస్థులుగా ఉండడమే మీలో మీరు నిలిచి ఉంటే సరిపడుతుంది ఈ లోపల ఐస్ క్రీమ్ కనపడుతుంది ఐస్ క్రీమ్ ఎందుకండి చిన్నపిల్లలంటే ఏదో అజ్ఞానం చేత వాళ్ళు ఏదో చాలాగా ఉంటుందని సంథింగ్ డిఫరెంట్ సంథింగ్ నార్మల్ దానికోసం చిన్నపిల్లలు దే కాక ఎక్సైట్మెంట్ దేహం కాకపోయినా ఎక్సైట్మెంట్ పెద్దవాళ్ళకి ఐస్ క్రీమ్ అసలు ఏమైనా అర్థం ఉండదు వివేకం ఉండద్దు వయస్సు దానికి సో ఐస్ క్రీమ్ కనపడుతుంది ఐస్ క్రీమ్ కనపడితే వీడిక్కడ వెయిట్ చేస్తున్న వాడు ఏం చేయాలి వీడు అక్కడ నెలకొండ ఉండడమే కానీ నెలకొడ ఉండలేడు ఐస్ క్రీమ్ దిగిరి పరిగెత్తాదాన్ని ఐస్ క్రీమ్ దిగిరి పరిగెత్తి అక్కడ ఐస్ క్రీమ్ కొన్నవాడికి కొన్నవాడికి ఇస్తే కొంటనే వాడు ఇస్తాడు వాడికి ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు ఇస్తే వాడు అది దాంట్లో ఏదో వేసి ఇస్తూ ఉంటాడు వాడు వరస పెట్టి క్యూలో ఇస్తూ ఉంటాడు అక్కడో ముగ్గురు నలుగురు ఉంటాడు ఇష్టం ఉంటే వీడికి కంగారు ఈ లోపల మళ్లీ వర్రీ ఏమిటి అక్కడ నిలబడితే వీడికి రావాల్సిన వాడు వచ్చేసి వెళ్ళిపోతాడేమో అని వరే కంగారు కంగారు ఏమో ఎంత జ్వరం వచ్చిన సమానంగా అయిపోతాడు ఆఖరికి ఇరవై రూపాయలు వాడు మొహాన్ని పారేసి ఆ ఐస్ క్రీమ్ తెచ్చుకుని మళ్ళీ వచ్చేవాడికి ఇంకా వాళ్ళు ఈ లోపల వచ్చి వెళ్ళిపోయాడేమోనని వీరికి సందేహం బెంగ ఏమిటిదంట మన సంసారం ఇలాగే ఉంటుంది దీంతో మళ్ళీ ముహూర్తాలు పెట్టడాలు మళ్ళీ దీనికి దీనికి మళ్ళీ ఈ ముహూర్తం దీనికి ఆ ముహూర్తం దానికంటే మళ్ళీ దీనికోసం కాలచక్రాన్నంతా వీడిధీనంలోకి తీసుకుంటాను అంటాడు రాళ్ళు అంటాడు రప్పలంటాడు ఇవేవో అంటాడు పెరమిడ్ అంటాడు మరొకటి అంటాడు మరొకటి అంటాడు పిరమిడ్ అంటే నా అభిప్రాయం ధ్యానం కాదు దట్ ఈజ్ నాట్ వాట్ ఐ అంశం పిరమిడ్ మీ ఇంట్లో పెట్టుకుంటే డ్రాయింగ్ పెట్టుకుంటే ఏదో ఉంటుందండి అది అలాంటిది నేను అంటున్నా ఏదో సంథింగ్ ఈస్ దేర్ అవుట్ సైడ్ ఆఫ్ యూ లోపలంతా దొల్ల ఏమీ లేదు ఉన్నదంతా బయటే ఉంది ఏదో ఉంది సో ఇప్పుడు వీడు ఏమంటాడంటే ఈ చేతికి ఏదో ఉంగరం పెడతాడు చమత్కారి ఎంగూఠి అదేదో ఉంగరం పెడతాడు ఉగరం పెట్టాడు అది ఆ రా ఉంటుంది సమ్ చీప్ స్టోన్ ఉంది సమ్ చీప్ సిల్లీ పీస్ ఆఫ్ గ్లాస్ అదేదో ఉంటుంది అది అది ఆకర్షిస్తుందండి ఏమిటి ఆకర్షిస్తుందిరా అంటే అది సూర్యకాంతిని ఆకర్షిస్తుంది ఆప్టిక్స్ వీటి తలకాయ ఆప్టిక్స్ ఏంటి నా దగ్గర కానీ సూర్యకాంతిని ఆకర్షించాలంటే వీటి తలకాయ కాంతిని ఆకర్షణ వన్ నోస్ ఏమైనా అసలు సందర్భం ఉన్నా వినివాడు ఏదో ఇలాగా అస్వస్ మానవుడు అస్వస్థత మార్గమే వెతుక్కుంటాడు కానీ అసలు సర్వము తన ఎందుందని తెలుసుకోలేదు నువ్వు ట్రై చేయి ఈ ప్రసాదం నువ్వు సంపాదించి అప్పుడు నీకు తెలుస్తుంది ఏమిటి తెలుస్తుందంటే ఆ ఫ్రీడమ్ తెలుస్తుంది ఈ కామనలు అనే జ్వరములలో ఉండే దోషం తెలుస్తుంది ఈ సంసారం నిత్యానే విషయం తెలుస్తుంది చాలా చాలా తెలుస్తాయి తెలియడం అంటే మీకు పాఠం ఎవరూ చెప్పక్కర్ల మీ అందరూ మీకే తెలిసిపోతూ అది కాబట్టి ప్రసాదము ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్ ప్రసాదానికి డెఫినేషన్ ఏమని చెప్పారంటే వికార ఏకాంత తిరస్కార ప్రసాద ఆ మనస్సులో వికారం రావటం అంటే మనస్సులో మోడిఫికేషన్ రావటం అండ్ అన్డిజైరబుల్ మోడిఫికేషన్ ఆఫ్ ది మైండ్ ఈజ్ ఆల్టుగెదర్ రిజెక్టెడ్ దట్ ఈజ్ ప్రసాదం వికార ఏకాంత తిరస్కార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 వాడు దుఃఖించాలి ఎందుకంటే వాడికి రావాల్సిన డబ్బులు రాలేదు కనుక లేకపోతే వాడు ఓనర్ థియేటర్ ఓనర్ దుఃఖించాలి పైసలు నష్టపోయిన వాళ్ళు వాళ్ళు దుఃఖించాలి కానీ ఊళ్ళో వాళ్ళు దుఃఖిస్తారు ఏంటండి వీళ్ళ జేబులో డబ్బులు వీళ్ళ జేబులోనే ఎంకిపోయి దుఃఖిస్తారు దాన్ని వికారము సో అజ్ఞానం యొక్క వికారం అలాగే ఉంటుంది ఆ వికార ఏకాంత తిరస్కార ప్రసాద తర్వాత శ్లోకం ప్రసాదే సర్వ దుఃఖానం हास्ो बुद्धिपर्यतिषते आयन अटाड़ो प्रसादे सर्व दुखा हाशोजा प्रसाद तिंते सकल दुखा होता है अला मन वस्कृत ज्ञा विद्या पांडा विनी एडवा नव्वा నవ్వుదా ఉంటే ఏడుపు వస్తుంది ఏడుద్దా ఉంటే నవ్వు వస్తుంది ఇట్ సచ్ ఏ సిల్లియస్ట్ ప్రసాదే సర్వ దుఃఖానం హానిస్యం భగవాను కూడా చెప్పడం పైన ప్రసాదం తింటే మీ దుఃఖాలన్నీ పోతాయి కాబట్టి రండి ఒక్కొక్క లాడు పదిహేను రూపాయలు కొనుక్కుని పడుతుంది ఐ సో ఎనిమిది అవతారిక ప్రసాదే సతీ కిమ్ సుఖ్యతే మైండ్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 ఎవడో ఇంకోళ్ళు అడ్డుపడతాడు ఇంకొకళ్ళు అడ్డుపడేపటికి ఆ మీకు ఆ కామను సిద్ధించదు ఆ అడ్డుపడ్డ వాడి మీద కోపం వస్తుంది కోపం వస్తుంది ఒళ్ళు మండుకు వస్తుంది వాడు కనుక మన ముందు ఉంటే తోసేయాలనిపిస్తుంది సో నేను ఓ చోటు నిలబడి ఉన్నాను క్యూలో ఓ అమ్మగారు నా వెనకాల నిలబడ్డారు ఆవిడ ఏం చేశారు అంతే ఏం చేశారు నన్ను తోసేసి ఉద్దుకి నేను ఆశ్చర్యపోయాను ఇలా చేస్తాను ఏమిటి అని ఆశ్చర్యపోయాను ఆశ్చర్యపోయి ఊరుకున్నాను ఊరుకుంటే ఈ లోపల మళ్ళీ అక్కడికి ఆపన్ అయింది మళ్ళీ ఇంకో క్యూలో మళ్ళీ ఇంకో తోట క్యూలో మళ్ళీ నిలబడవచ్చు మళ్ళీ నేను నిలబడ్డా మళ్ళీ ఈ మళ్ళీ నా వెనక నిలబడ్డారు మళ్ళీ నన్ను తోసే సజ్జవుతులేదు తను పొందదగ్గదానికి ఎదరవాడు ఆటంకంగా ఉన్నాడంటే వాడి మీద క్రోధం అంటే ఒక రకమైన ద్వేషం వస్తుంది తోసేయాలనిపిస్తుంది అలా ఉంటుంది వికారము కాబట్టి మీ కామను సిద్ధించలేదనుకోండి ఎవడు అడ్డంగా ఉన్నాడో వాడి మీద ద్వేషం వస్తుంది అప్పుడు నేను అమ్మగారికి ఏమని చెప్పానంటే తర్వాత కూర్చున్నాము కూర్చున్నప్పుడు ఎదగకుండానే కూర్చున్నారు అమ్మ మీరు నన్ను రెండు సార్లు తోసేసారు మీరు పెద్దవారు నేను సాధువుని ఎంచేత ఊరుకున్నాను కానీ తూసేయడం అనే దాన్ని ఒక పాలసీ కింద పెట్టుకుంటే నేను మేము కంటే బరగలుగుతారు అని చెప్పారు దాన్ని అని చెప్పారు నేను చెప్తే పాపం నేనే అనలేదు కొల్లేడమ్మో మీరు చింత చేయక నేను అనవసరంగా అన్నానని మళ్లీ నేనే దండం పెట్టుకుంటాను సో అది కూడా అందాం అనవసరం అది అలా ఒక రకమైన మనసులో ఒక ఫీలింగ్ రాబట్టే అన్నాను ఆ ఫీలింగ్ కూడా అనవసరం అది కూడా ఒక రకమైన డిజార్మోనియ సో మటవారిటీస్ సో అరకంగా రకంగా ఎవరైనా అడ్డొచ్చారని అనిపిస్తే మీరు పొందదలుచుకున్న దానికి ఎవరైనా అడ్డొచ్చారంటే వాళ్ళ మీద ద్వేషం వచ్చేస్తుంది వాడు కావాల్సిన వాళ్ళు అవ్వచ్చు పై వాళ్ళవచ్చు చిన్నవాళ్ళు అవ్వచ్చు పెద్దవాళ్ళు అవ్వచ్చు వికారం అండి యొక్క వికారం కాబట్టి మీరు కామనని ప్రాజెక్ట్ చేసినప్పుడు ఫలిస్తే ఏమవుతుంది ఫలించకపోతే ఏమవుతుంది మీకు తెలుస్తూనే ఉంది ఏ కామనా లేకుండా శాంతంగా ఉన్నారనుకోండి ప్రసాదే ప్రసాదం మీకు లభించినప్పుడు కిమ్స్ అది ఇప్పుడు సిగరెట్ తాగాలనుకోండి ఏమొస్తుంది మంచి వస్తుంది ఓ పదేళ్ల తర్వాత రోగం వస్తుంది సిగరెట్ తాగలేదనుకోండి ఏమొస్తుంది కిమ్స్ యామొస్తుంది అలాగంటి కృష్ణ ఎందుకంటే ప్రసాదము అన్నది it is not a something positive it is something negative and kosam king se athana prashna something moving away from the original source samadantlo ye vastunna ning telusthone untundi you just don't move away from yourself you abide in yourself swasthyam kada prasadham evaga nenu alone nenoo natho nenoo ye vastundi ane oka prashna this poignant question ఎందుకంటే సంసారంలో ఉన్నవాడికి దిస్ క్వశ్చన్ వికమసంటే సంసారంలోకి వెళ్ళిపోతుంటే ఏమొస్తుందో వాడికి తెలుస్తూ ఉంటుంది సుఖ దుఃఖాలు వస్తాయి ఏది లేకుండా ప్రసాదం పట్టుకు కూర్చున్నామండి స్వస్థంగా ఉన్నాం వికారాన్ని తిరస్కరించి అలా కూర్చున్నాం అవుతుందా పని మనస్సుని వాచ్ చేయడం ప్రారంభిస్తే జలపాతంలో ఉన్న మనస్సు ర్యాపిడ్స్ లెవెల్కి వస్తుంది ఇంకా ఫర్దర్ గా వాచ్ చేస్తుంటే మెడిటేషన్ లో ఉన్న మనస్సు ప్రవాహం స్మూద్ ప్రవాహం కిందకు వస్తుంది నిశ్చలంగా అయిపోతుంది కొద్దిగా ప్రవాహం మూమెంట్ ఉంటుంది యు ఆర్ అవేర్ఫుల్ బట్ ద మైండ్ ఈజ్ కామ్ యూఆర్ ఫుల్లీ అవేర్ఫుల్ అలా ఉంటా థాట్ లెస్ స్టేట్ ఈజ్ నాట్ మైండ్ లెస్ స్టేట్ థాట్లెస్నెస్ ఈజ్ నాట్ మైండ్ లెస్నెస్ మైండ్ లెస్ అంటే బుర్రలేని వాడిని అర్థం థాట్లెస్ అంటే బుర్ర లేని కాదు ఫుల్లీ అవేర్ఫుల్ ఫుల్లీ అలర్ట్ లో ఉన్నాడని అర్థం దట్ ఈస్ ప్రసాద ఏం చేస్తామన్నారు ప్రసాదం లిప్కుంటాం ఏమిటి లాభం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 అప్పుడు ఏమవుతుంది దానికి సమాధానం ప్రసాదే అంటే ప్రసాదే సతి సతిసప్తము అంతేగానే ప్రశ్నలో అలా పెట్టారు కదా సతిసప్తమి ప్రసాదము ఉండగా ఆ ప్రసాదము గనక మీకు ఉన్నట్లయితే సర్వ అస్య ఉపజా అస్య అంటే వీనికి ఈ ప్రసాదము గలవానికి సకల దుఃఖములు దూరమైపోతాయి సర్వ దుఃఖాలు దూరంగా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 మనకి మనస్సు బీయింగ్ దిస్ బీయింగ్ దాట్ అని ప్రాజెక్ట్ చేస్తూ ఉంటుంది బీయింగ్ దిస్ బీయింగ్ దాట్ ఆ ప్రాజెక్షన్ సన్నిధి మానేశారనుకోండి ఆ ప్రాజెక్షన్ సన్నిధిని తిరస్కరించారనుకోండి అయాంతో మొదలు పెట్టండి అయాం అయాం అనగానే మీకు దాని పక్కన ఏదొచ్చి చేరింది తిరోహుడు వచ్చి ఆ వాసన బలం చేత అయాం అనగానే i am mother or father nenu motherhood ne fatherhood ne nen taraskaram chestunnanu meer anko konusuma for god's sake don't think like that nen uh, ade emi taraskaram cheyala uh, i it have its own relevance and it has its own sanctity i am not saying anything about it i am talking of an individual for sadhana in himself for himself i am am uh, i am the uh, head of this family సో అంటే ఏంటి ఐఎమ్ దిస్ ఆఫ్ దట్ అని అంటామే ఆ దిస్ ఆఫ్ మీరు ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ అది దాని డెఫినేషన్ ఐఎమ్ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ రిజెక్టెడ్ రిజెక్టెడ్ గృహపతి అని గృహపతి అంటే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ గృహపతి అని ఈశ్వరుడికి పేరు ఆయన ది గృహపతి పేరు హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ నాట్ యుశ్వర్ యు ఆర్ పార్ట్ ఆఫ్ ది ఫ్యామిలీ నాట్ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ రిజెక్టెడ్ అలాగే అయాం పక్కన ఏ స్టేటస్ వచ్చినా కూడా రిజెక్టెడ్ అది చాలా ఇన్సిడెంటల్ ఏదో సందర్భాన్ని బట్టి వచ్చింది తెప్పిస్తే అది స్వరూపంలో భాగం కాదు ఐయామ్ మేల్ ఫిమేల్ బాడీ ఐడెంటిఫికేషన్ బట్టి వచ్చింది రిజెక్టెడ్ ఆల్ హ్యూమన్ రిలేషన్షిప్స్ రిజెక్ట్ ఆల్ బాడీ డెఫినేషన్స్ రిజెక్టెడ్ దన్న మైండ్ మైండ్ డెఫినేషన్స్ వస్తాయి ఐ ఆమ్ ఎ స్కాలర్ బుద్ధి డెఫినేషన్ అది రిజెక్ట్ దట్ బుద్ది బేస్డ్ డెఫినేషన్ ఆఫ్ ఐ ఆమ్ రిజెక్టెడ్ మైండ్ బేస్డ్ డెఫినేషన్ ఆఫ్ ఐ ఆమ్ ఐఆమ్ ఏ హ్యాపీ మ్యాన్ ఐఎమ్ ఎన్ అన్ హ్యాపీ ఉమెన్ ఇలాంటివి ఉంటాయి అవి రిలేటెడ్ థింగ్స్ రిజెక్ట్ దమ్ ఇంకా అన్నీ రిజెక్ట్ చేస్తే ఇంక ఏం మిగిలిందండి ఏం మిగలదు మిగులుతుంది అది ప్రసాదం ఏమిటి మిగతానికి దీనికి తేడా ఏమిటంటే అయాం తీసి అయాం దక్కన్నప్పుడు మీరు వికారంలోకి వెళ్ళిపోతున్నారు ఆ వికారంలోకి వెళ్ళడం మానేస్తే యూ రియల్లీ నౌ గెట్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ యువర్ ట్రూ స్వరూప బుద్ధి పర్యవతిష్టతే తన స్వరూపంలో నిలిచి ఈ శ్లోకము భగవాన్ నమ మహర్షి యొక్క సార సందేశ సారమిది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 ఇప్పుడు మీరు చపాతీ పిండి తీసుకుని దాన్ని ఇళ్ళ విల్ల అని ఒక ఆర్టిస్టిక్ గా కోతి తయారు చేశారనుకోండి వాట్ ఈస్ దాట్ మంకీ కమాన్ మంకీ ఈజ్ ఇన్సిడెంట్ కదా మంకీ అనగానే వాడు మళ్ళీ ఇలా ఇప్పుడు ఏమైంది మంకీ మళ్ళీ ఈసారి దాన్ని దాని నుంచి మేక చేశాడు మేక ఇది గోట్ అయితే దాని నుంచి ఒక సర్కులర్ షేప్ చేశాడు ఇదిటో సర్కులర్ షేప్ ఇదిటే సిలిండ్రికల్ షేప్ ఓ కూర్చున్న హీ హ దాని వటీజ్ ఏటీ అదే ఆట వదిజ్ వాడేటీ మరి ఇవన్నీ ఏమిటండి ఇవన్నీ ఇన్సిడెంట్లు అంటే ఇగ్నోర్గా స్పర్గడతాం దే ఆర్ నాట్ రియల్ సో ప్రసాదే ఆ స్థితిని మీరు మనస్సుకి తీసుకొస్తే ఏమవుతుంది ఏమవుతుందో మీరు అనుభవించి చూడండి స్వయంగా అనుభవించండి ఏమవుతుందో చెప్తే ఎంతని చెప్పగలం చెప్ప చెప్పేది ఏదో చెప్పమే చెప్పాను నేను గంటన్నర నుంచి చెప్తూనే ఉన్నా సో ఎంతని చెప్తాం So you you enjoy it, you experience it directly సో యూ ఎంజాయ్ యూ యు ఎక్స్పీరియన్స్ ఇట్ డైరెక్ట్లై అని దట్ ఈజ్ ది చాలెంజ్ భాష్యులు ప్రసాదే సర్వుఃఖానా ఆధ్యాత్కాదీనా హాని వినాశ అర్చయతే ఉపజాయే అర్చ అంటే వీకి ki ఎవరండి itagadu అంటే yati ఎదంటే సన్యాసిని కాదు యతనశీల అంటే ఇంద్రియములపై విజయమును సాధించే సాధన చేస్తున్నవాడు సాధకుడు అని అర్థం సాధనని విడిచిపెట్టరాదు ఇప్పుడు జీవితంలో సాధన అది దీపము అంటే సాధన అనే మార్గము మార్గం ఉంటే నడిచి వెళ్ళగలుగుతారు మార్గం అవి ఎక్కడికి నడుస్తారు సాధనా మార్గం సాధనా పథప బధేహం బంధనంసే బంధనంసే రక్తి ఆసక్తి కైశీలి అంటే అదో పాట సో సాధనా మార్గంలో మనం ముందుకు వెళ్ళేప్పుడు ఈ బంధనములనుకు భయపడుము రాదు భోగములకు ఆకర్షితుడు కాను రాదు వాడు యతి యతనశీల అటువంటి యతికి వాడికి ప్రసాదము సిద్ధిస్తుంది అప్పుడేమవుతుందంటే సర్వదుానాం హాని సర్వ దుఃఖములు అంటే ఎన్ని ఉంటాయని లక్ష్యంటాయా కోట్లు ఉంటాయా మూడు ఉంటాయి మూడు కేటగిరీస్ ఉంటాయి మూడు ఉంటాయంటే ది ఫాల్ ఇన్ టు త్రీ కేటగిరీస్ ఏమిటంటే ఆధ్యాత్మికాధీనాం ఆధ్యాత్మిక ఆ టెలిఫోన్ గురించి మీరు ఏం చెప్పి చేయకండి జస్ట్ ఐఎమ్ అడ్వైజింగ్ యూ జస్ట్ ఇగ్నోర్ ఇట్ ఎలాగైతే మన రోడ్డు మీద సౌండ్స్ ని ఇగ్నోర్ చేస్తామో దాన్ని కూడా ఇగ్నోర్ చేయండి మళ్ళీ వస్తుంది నేను అటెండ్ అవుతాను ఆధ్యాత్మికాధీనాం దుఃఖానా ఆధ్యాత్మిక ఆది అంటే మూడు రకాల దుఃఖాలు మనం అనుభవించే దుఃఖాలను మూడు కేటగిరీల్లో వేశారు ఈ కేటగిరీస్ లో కొంచెం ఇంటర్ రిలేటెడ్ గా ఉంటాయి అంత ఇప్పుడు దుఃఖం అన్నది ఏదైతేనే దుఃఖం ఇప్పుడు తెతిపి బరువు పోస్తుందనుకోండి ఈ బరువు ఎవరు పెట్టిన బరువు ఎవరు పెట్టినా ఒకటే సో బరువు బరువేగా కానీ ఏదో ఒకంత కేటగిరైజేషన్ కొంచెం నేను చెప్పిన కేటగిరీలో ఒకటి ఇంకో ఇంకో దాంట్లో వేసేదనుకోండి ఇక్కడ తీసుకెళ్ళి అక్కడ వేసేదనుకోండి దాని గురించి మీరేం చెప్తుంది చేయక్కర్లేదు ఒక ఆయన అడగటన్న మీరు మీరు ఆది భౌతికం అన్నది ఆయన ఆధిదైవికం అని చెప్పారండి పూట నువ్వు ఎక్కడొక్కడో వేసుకో డజంట్ మ్యాటర్ ఇట్ ఈస్ ఇన్కాన్సీక్వెన్షియల్ మూడు రకాల దుఃఖాలు ఏదో ఒక కేటగిరీ ఆధ్యాత్మిక అంటే దేహానికి సంబంధించినవి మనస్సుకి సంబంధించినవి అంటే వీటినే వ్యాధి ఆధి అని వ్యాధి అంటే దేహానికి వచ్చే రోగం ఆధి అంటే మనస్సుకి వచ్చేటువంటి मनोच्चे दुखा आध्यात्मिक दुखम आधिभौतिक दुखम आधिदैविक दुखम आधिभौतिकुटपल सजन में उल द्वारा सज्ला उदार्थमु द्वारा वस्तु द्वारा मन को कलिए दुख दी आधिभतिक दुखम फर् एग्जांपल మోటార్ సైకిల్ కొన్నారనుకోండి మెకానిక్స్ ఉంటారు ఈ మెకానిక్స్ యాజ్ ఎ ప్రొఫెషన్ దే చీట్ చీటింగ్ ఈజ్ పార్ట్ ఆఫ్ దే ప్రొఫెషన్ అది ప్రొఫెషన్ లో భాగం అది చీట్ చేయకుండా ఉండడం అనేది కుదరదు మెకానిక్ అంటే చీట్ చేయాల్సి ఉండే ఏదైనా వై రోజులు ఏదైనా చిన్నది దాన్ని ముడి మళ్ళీ వారం రోజుల తర్వాత వాడి దగ్గరికి వచ్చిట్లాడు ఆ తర్వాత దానికి అయిన ఖర్చుకుంటే ఎక్కువ ఖర్చు పెట్టిస్తాడు ఇలాగ చేస్తారు అండ్ ఎవరిబడి సెన్స్ సీట్ దాంతో ఆ మెకానిక్ తోటి పట్టుకుడుతూ ఉంటాడు ఒక కొత్త కాలం ఈ మెకానిక్ వీడు కాదని ఇంకొకడు వాడు కాదని ఇంకోడిగా తిరుగుతూ ఉన్నాం అదో టెన్షను ఇది ఆది భౌతిక దుఃఖం ఉంటుంది సమాజంలో ఉండేటువంటి జనులు అక్కడ ఉండేటువంటి పదార్థం మీరు వస్తువు కొంటారు ఆ వస్తువు డూప్లికేట్ ఒరిజినల్ రాగానే డూప్లికేటు వాడితో పాటునే ఇవి వచ్చేస్తుంది సో అది దుఃఖం ఇది ఆది భౌతిక దుఃఖం ఇంకా ఆది దైవిక దుఃఖం ఎలాగంటే ఒక్కరోజు ఇరవై నాలుగు గంటల్లో తొంభై ఐదు సెంటీమీటర్ల వర్షం అక్కడ విశాఖపట్నంలో వర్షం లేదు బాబో అని వాళ్ళేమో అక్కడ వరుణ జపం మొదలెట్టారు సముద్రం పుట్టి ఉంటున్నా జపం మొదలు పెట్టారు వర్షం లేదు వర్షం లేదు వాళ్ళకి భూగర్భ సముద్రం పక్కన ఉన్నారని పేరే కానీ త్రాగునీరు సమస్య అన్ని సమస్య వర్షంలాంటి కష్టం కదండి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 He's in such complete harmony with his surroundings, with his body and with his mind. Satsanga Dzukhanta may not have it, Even President Bush cannot have it. So it's not ideal. If you don't get this ис-Mil Bambu wearing it, it is here. If it only family members were taken as an Americanました, what It only family members were taken as a American Aleaya, ఒక అమెరికన్ సైనికుడు చచ్చిపోయేటంటే వాళ్ళు ఎంత గడబిడ చేస్తారంటే దానికి ప్రత్యేకమైన విమానంలో తీసుకొస్తారు ప్రెసిడెంట్ బుష్ సైన్స్ ఎ లెటర్ పర్సనల్లీ సైన్స్ ఎ లెటర్ ఆఫ్ కండోలెన్స్ దాన్ని మిలిటరీ ఆనర్స్ ఫ్యామిలీకి బోల్డ్ అంత కాంపెన్సేషన్ క్రిమేషన్ క్రెమేషన్ కాదు అదే సర్వీస్ బెరియల్ సర్వీస్ దానికి ఇప్పుడు పెద్దవాళ్ళు అందరూ వాటిండి అవుతారు ఇలాగ ఒక సైనికుడు చచ్చిపోతే ఎంత పని చేస్తారు పది మంది చచ్చిపోతే ఎంత పని చేస్తారు వెయ్యి మంది చచ్చిపోతే ఎంత పని చేస్తారు వన్ ఆఫ్టర్ అది వీళ్ళు ఆ న్యూయార్క్ లో నైన్లవనైనప్పుడు వీళ్ళు ఈ మొత్తం సర్వీసెస్ ఎంతకాలం జరిగాయో తెలిసినా క్యూలో ఇవాడు మేర్ జూలియాని ఉండేవాడు రోజు సర్వీస్కి వెళ్ళడమే పని వాడికి అదే టూ హండ్రెడ్ డేస్ అంత సర్వీస్కే వెళ్తూ ఉంది జస్ట్ యూ గ just avoid. అవాయిడ్ నో కంబైన్ సర్వీస్ అంత ఇంపార్టెంట్ లైఫ్ అంటే అంత ఇంపార్టెంట్ అంటే అక్కడ ఒక సైనికుడు చచ్చిపోయాడంటే బుష్ షువర్స్ అక్కడి రేటింగ్స్ పడిపోతాయి వాస్ వరీడ్ ఇట్ వాజ్ రిపోర్టెడ్ ఇన్ పేపర్ లైక్ దాట్ ది షువర్స్ ఆది దైవిక దుఃఖం సో ఈ విధంగా సర్వ మానవులకి దుఃఖం ఉంటుంది బట్ దిస్ యతి ఈజ్ టోటల్లీ ఇమ్యూన్ ఫ్రమ్ ఆల్ కైండ్స్ ఆఫ్ సఫరింగ్ ఆ ప్రసాదము యొక్క గొప్పతనం అంటుంది అధ్యతనే మనకి పూజలో ప్రసాదం అని పెట్టి ఆ ప్రసాదానికి అంతటి ఇంపార్టెన్స్ ఇవ్వటం జరిగింది ప్రసాదే సర్వదుఖాన హానిరస్సు ఒక జాగితే ప్రసన్న చేత సూహ్యాసు బుద్ధి పర్యవతిష్టతే మేక్ సమ్ ఇంకా కొంచెం జాగ్రత్తంగా చెప్పినట్టు నేను నెక్స్ట్ క్లాస్ లో రేపు క్లాస్ గీత క్లాస్ లేదు సో టేప్ టేక్ రెస్ట్